గణపతి మంత్రములు సుమారుగా పదకొండు రకముల మంత్రములు చెప్పబడుచున్నవి వీటిలో మొదటి మంత్రము ఓం శ్రీం హ్రీం క్లీం గణేశ్వరాయ బ్రహ్మస్వరూపాయ గుర్రబే సర్వసిద్ధిప్రదాయ విఘ్నేశాయ నమో నమ ఐదు లక్షల సార్లు సిద్ధించి జపం చేసిన సిద్ధించు